మరణం మృత్యువు ఎట్సెట్రా ఎట్సెట్రా వ్యాధి దుఃఖం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా శరీరగతం సరే ఇది కాక ఇంకేమైనా ఉందా అని అడిగే అనుకోండి ఏదో మనసులో వచ్చేటటువంటి కల్లోలాలు శోక మోహాలకు సంబంధించినవి కానీ అరిషడ్ వర్గాలకు సంబంధించినవి కానీ ఏదో తాను అనుకున్నది అయిందనో అనుకున్నది కాలేదనో లేకపోతే అనుకోవడమే పొరపాటను లేకపోతే వాడు అనుకూలంగా లేడను వీడు అనుకూలంగా లేడను ఇదంతా అల్ల కల్లోలాలకు సంబంధించిన వ్యవహారం వేప చెట్టును అనుసరించి మామిడి చెట్టు ఉండదు మామిడి చెట్టును అనుసరించి వేప చెట్టు ఉండదు అయినా వేప చెట్టు మామిడి చెట్టు సృష్టిలో ఉండద్దు అంటే అవన్నీ సృష్టిలో అన్నీ ఉంటాయి మనం దేంతో ఏదెప్పుడు నీకు ఉపయుక్తం అయితే ఉపయుక్తమైనటువంటి వాటిని వినియోగించుకుంటూ మానవ జీవితంలో ముందుకెడతాం వేపలే కావాలి తినడానికి మామిడి పండే కావాలి దీని ప్లేస్లో అది దాని ప్లేస్లో ఇది పెడితే పని జరగదు కాబట్టి మా నీకు లభించినటువంటి నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో ఇప్పుడు అమెజాన్ అడవుల్లో మామిడికాయ కావాలంటే ఎక్కడ చూస్తుంది అక్కడ రాదు అక్కడ మామిడి చెట్టు అక్కడ ఉన్నటువంటి అవకాశం అక్కడ ఉన్నటువంటి ఫలితాలు అక్కడ ఉన్న జీవనాన్ని అక్కడ జీవించాలి కాబట్టి ఎక్కడ నువ్వు ఎలా జీవించినా నీ దగ్గర అల్టిమేట్గా ఉన్నవి ఏమిటి అయితే శరీరం లేకపోతే మనస్సు అది కాకపోతే బుద్ధి ఇంతే నేనండి ఎంటెక్ చదవాలనుకున్నానండి జీవితంలో ఎంటెక్ చదవలేకపోయానండి సరే నాయన ఇప్పుడు అడ్డంగా జరిగింది ప్రశ్న ఇక్కడ వేసుకోవాలన్నమాట సంకల్ప వికల్పాలతో గొడవ వచ్చినప్పుడు అల్లా వెంటనే ప్రశ్న ఇక్కడ ఇప్పుడు ఏం సూర్యోదయం ఆగిపోయింది ఇప్పుడు ఈ సంకల్పం నెరవేరలేదండి నెరవేరకపోతే ఇప్పుడు ఏమైనా సూర్యోదయం ఆగిపోయిందా ఆగిలేదుగా కొన్ని బ్రహ్మాండంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా ఆకాశంలో ఉన్న చుక్కలు ఏమన్నా రాలిపడ్డాయా రాలి పడలేదు కదా కాబట్టి ఇదంతా నీ విపరీత జ్ఞానం ఇదంతా నీ అధ్యాస ఏదో నేను అనుకున్నానండి అవలేదు అండి అనుకోవడంలోనే ఉంది తగదు అంత గమనించాలన్నమాట ఈ మూడింటి యొక్క సమస్యని పరిష్కరించుకోవటం పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే నీకు ఆత్యంతిక సుఖం అనంత సుఖం అంటే చెదరని సుఖం చెదరని ఆనందం స్వాత్మానందం లభ్యమవుతుంది నువ్వు ఈ మూడింటి పరిధిలో ఉన్నంతసేపు ఎప్పుడు నీకేదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆ జరిగింది ఏమవుతుంది అనంత దుఃఖంగా పరిణమిిస్తుంది అనంత దుఃఖం అనేందుకు అన్నాడంటే అది దేహాంతర ప్రాప్తి వరకు కూడా కారణమవుతుంది నేనండి ఆ వెంకటేశ్వర స్వామికి ఎట్టగొట్ట నా జీవితంలో ఒక్కసారి అష్టదళ పాద పద్మారాధన చేయలేకపోయానండి ఎన్నిసార్లు ప్రయత్నించాను ఎన్నిసార్లు ట్రై చేసిన టికెట్ దొరకలేదు ఏవేవో పరిస్థితులు అడ్డం వచ్చేసినాయి ఎవరెవరో అడ్డం ఎంతో ప్రయత్నం చేశానండి ఎంతో రికమెండేషన్ కూడా ట్రై చేశాను కానీ దొరకలేదు ఇంకా అయితే ఈ దుఃఖం ఎప్పటికి పోతుందిరా బాబు వీడికి ఇప్పుడు ఆయనకి వెంకటేశ్వరుడు దర్శనంతో పని లేదు ఆయనకి ఆయనకి ఎంతసేపు అష్టదళ పాద పద్మారాధన చేయలేదని తగాదా అంతే వేరే ఇంకేం లేదని ఆయన అనుకున్నాడు చేయలేకపోయాడు అంతే ఇప్పుడు ఏమైంది స్వామి దర్శనం అవలేదురా బాబు చాలా సార్లు వెళ్ళాను అండి తిరుపతి వెళ్ళడం చాలా సార్లు వెళ్ళలేనండి చాలా సార్లు చూశానండి స్వామివారి దర్శనం కూడా చాలా సార్లు చేస్తాను కానీయండి నేను అది చేయలేకపోయాను ఈ కానీ అనే జీవితంలో ఎన్నెన్నైతే చెప్తాము అదంతా చిల్లు కాని వ్యవహారం చిల్లి కొండ వ్యవహారం చిల్లి కానీ లని ఇప్పుడు లేవు మా చిన్నప్పుడు ఎప్పుడూ మా నాన్నగారు మా తాతగారు టైంలో ఉండే చిల్లి కాని విలువ చెయ్యవరా బాబు అంటుండేవాడు అనమాట అంటే కానీకే విలువ ఎక్కువ చిల్లి కానీకి విలువ లేదనమాట దాంతో పోలిస్తే సో మన ఈ కానీ అనే జీవితంలో మన గురించి మనం ఒకసారి ఎప్పుడైనా డైరీలో పెట్టుకున్నాం అందుకే డైరీ రాసుకోమని నేను అందరు ఏదైనా తన గురించి తను రాసుకునేటప్పుడు కానీ అని రాసారనుకోండి ఇక అయిపోయినట్టే ఈ కాని వాడికి అనంత దుఃఖాన్ని మిగిలుస్తుంది అండి నేనండి మా శ్రీవారిని పెళ్లి చేసుకున్న కొత్తలో అనుకున్నానండి మా శ్రీవారు నన్ను అంతా ప్రదక్షిణం చేయిస్తాడే ఇది ఎప్పటికన్నా అయ్యే ఈ భూ ప్రదక్షిణ ఎప్పటికవుతుంది ఇట్లా ఏవేవో దానికి ఆ సంకల్ప వికల్పాలకి సంబద్ధత ఉండదు అన్నమాట సంబుద్ధి ఉండదు అన్నమాట బోధిసత్వుడు అంటాడంటాడు సంబుద్ధి చాలా ఉండాలంట బుద్ధి కాదయా నీకు సంబుద్ధి సమ్యక్ జ్ఞానం ఉండాలి జ్ఞానం కాదు సం్యక్ బుద్ధి సమ్యక్ జ్ఞానం ఉన్నటువంటి వాడే నిర్వాహస్థితిని పొందుతాడంటాడు సరైన పద్ధతి కదా మారాజీ కాబట్టి మానవుడికి ఎట్లా ఉండాలయ్యా సమ్యక్ న్యాసము సమ్యక్ జ్ఞానము సమ్యక్ బుద్ధి ఈ సమ్యక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించడానికి సమ్యక్ అన్న ప్రయోగాన్ని చేశారన్న ఈ పూర్తిగా ఆద్యంతములను సవ్యంగా పరిశీలించడానికి సమ్యక్ అని పేర దేనికైనా సరే ఆద్యంతాలున్నాయి సృష్టికే ఆద్యంతాలు ఉన్నాయి మీరు భూమండలం మీద ఒక సనాతన ధర్మంలోనే కాలంలో ఈశ్వరుడు ఏర్పడుతున్నాడు ఒక కాలంలో ఒక కాలంలో ఈశ్వరుడు లేకుండా పోతున్నాడు అని చెప్పేటటువంటి ప్రతీకాత్మక బోధన ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంటుంది దానికి నిదర్శనం ఏమిటంటే అమర్నాథ్ అమర్నాథ్ లో ఒక కాలంలో